సో ఈ సమాన్ని ఎలా అభ్యాసం చేయాలంటే ఇప్పుడు మెడిటేషన్ ఉందనుకోండి మెడిటేషన్లో కంటిన్యూస్గా సమత్వాన్ని మనం అభ్యాసం చేయాలి శ్రీకృష్ణరావు అని చెప్పాడు సమం కాయశిరోగ్రీవం ధారయం నచలం స్థిర ఇలా కూర్చుంటాం ఈ కూర్చున్నప్పుడు ఇది సమము గుర్తించాలి ఇన్ సో మెనీ వర్డ్స్ దాన్ని గుర్తించాలి మేము స్థిరంగా సమంగానే కూర్చున్నామంటే సరిపడదు మీరు ముందుగా చెప్పండి సమంగానే కూర్చున్నామంటే సరిపడదు అది సమము గుర్తించాలి ఇప్పుడు ఇది చూడండి సమంగా ఉంది కాళ్ళు చేతులు ఈ పార్శ్వములు ముక్కులు కళ్ళు ఈ ఆఖరికి బ్రెయిన్ కూడా సమం అవన్నీ మొక్క ఎలా ఉందో చూడండి పెర్ఫెక్ట్ సిమెట్రికల్గా ఉందా లేదా ప్రతిష్ట సమం దేహము తర్వాత తర్వాత ఉచ్స నిశ్వాసాలు సమం అది కూడా చెప్తాడు శ్రీకృష్ణుడు సో నాసాభ్యం ప్రాణాపానౌ సమౌ కృత్వ నా సాభ్యంతరాచారణం మళ్ళీ సమం పడింది అక్కడ సో శ్వాస నిశ్వాసలో తీరుస్తున్నారు విడిచిపెడుతున్నారు సమ ఇది సమం చూడండి తర్వాత ఇంకా మనస్సు దగ్గరికి రండి మనస్సు యొక్క రెస్పాన్సెస్ సమంగా ఉండాలి ఇలాగా తుల్య నిందాస్తుమవుని తుల్య అంటే సమా అనర్థం సో ఒకళ్ళేమో నిందిస్తారు ఇంకొకళ్ళు స్థుతిస్తారు అది మీరు సమర్థం తర్వాత మనస్సు యొక్క రెస్పాన్స్లన్నీ సమంగా ఉండాలి అంటే ఇమోషనల్ రెస్పాన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ సమంగా ఉండాలి నిందించిన వాడిని కూడా ఆ శరీర నుంచి తమ్ముడు ఎందుకో అంత కంగారు పడతావు నిందిస్తావు ఆ శర్వ నుంచి చేతనైతే వాటి చేతిలో పండుపెట్టి శుభం ఆశీర్వదించి పండించారు సమం పొగిడేవాడి గురించి సమస్య లేదు అంటే ఇప్పుడు ప్రశంసించేవాడు ఒకడు ఉంటాడు వెళ్ళి వాడు బుట్టలో పడకూడదు కాబట్టి అక్కడ కూడా బ్యాలన్స్డ్ అప్రోచ్ అది మనస్సు ఇమోషనల్ రెస్పాన్స్ సో తుల్యో మాన అవమానయోహో శ్రీకృష్ణుడు మానా అవమాన రెండింటి సమమైన రెస్పాన్స్ అది సమత్వం మనస్సు లెవెల్లో వచ్చింది బుద్ధి లెవెల్లో సుఖ దుఃఖముల రెస్పాన్స్ సమంగా ఉండటం బుద్ధి సుఖ దుఃఖములంటే ఏమిటి అవి విషమములా సమములా మనం విషములుగా విషమములుగా స్వీకరిస్తాం ఇది సుఖము ఇది దుఃఖము ఇది మంచిది మనకు కావలసింది ఇది అక్కర్లేనిది అని స్వీకరిస్తాం అలా నేను స్వీకరించాలి నిజానికి కుంతీదేవి ఏమని అడిగింది శ్రీకృష్ణుణ్ణి నాకు సుఖాలు ద్రేవాయా సుఖాలు దుఃఖాలు కొన్ని దుఃఖం వచ్చినప్పుడైనా నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను ఆయన అడిగినాడు అంటే అర్థమేమిటి ఏది సుఖము సుఖము అవుట్ సైడ్ ఒక ఈవెంట్ ఈ నిట్ సెల్ఫ్ అది సుఖమని మరో ఈవెంట్ ఈ నిట్ సెల్ఫ్ అది దుఃఖమని మీరు అనుకోద్దు పుట్టుక సుఖమా చావు సుఖమా ఇట్ ఆల్ డిఫండ్స్ ఆ మనిషి సందర్భాలను బట్టు ఇప్పుడు పొద్దున్న నుంచే ఒక్క శవం కూడా రాలేదండి శ్మశానానికి మధ్యాహ్నం మూడున్నరకు వీళ్ళు శవం తీసుకెళ్తా అమ్మాయ్యా ఈ పో ఈ పూటకి కొంత కిట్టుబాటు అయిందిరాబాబు అని ఆయన ముఖమంత చాటంత ఆనందంతో లేచి నిలబడతాడు అక్కడ ఆ శ్మశాన నిర్వాహకుడు వీళ్ళేమో ఎడుకు మొహం పెట్టుకుని వీళ్ళు వెళ్తారు కాబట్టి వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఇట్ ఈస్ సచ్ ఎ జాయస్ సైట్ ఫర్ హిల్ వేరాజ్ వీళ్ళకి చాలా పెయిన్ఫుల్ ఒకేషన్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఇది సెల్ఫ్ అది సేమే కదండి ఒక శవం దాన్ని చూసి ఒకళ్ళు ఏమో బోర్మని ఏడ్చేస్తున్నారు ఇంకోటి అబ్బా ఒక బేరం వచ్చింది ఈ వాళ్ళ రాదేమో అనుకున్నామని పాపం ఆయన వాళ్ళు ఎక్కడ వేసుకుంటారు వేసవి కాలం వస్తే మనకి చేతి నుండి పని ఉంటుందండి కొంచెం డబ్బులు వస్తాయి శీతకాలం వస్తే ఎవరు చచ్చిపోవాలి అందరూ కులసగానే ఉంటారు పాపం వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఈ రకంగా సో అక్కడ ఏమిటంటే దాని రహస్యం ఏమిటంటే సుఖ దుఃఖ రహస్యం యుగ్ అప్సల్యూట్లీ అది సుఖము అని చెప్పడానికి అది అప్సల్యూట్లీ సుఖమైతే మరి ఈయనెందుకు దుఃఖిస్తున్నాడు అది అప్సల్యూట్లీ దుఃఖము అన్నాడు మరి ఆయన ఎందుకు సుఖిస్తున్నాడు దాని రహస్యం ఏంటంటే ఈ దుఃఖించి వాడు ఎందుకు దుఃఖిస్తున్నాడంటే ఈ డవన్ యాక్సెప్ట్ ద రియాలిటీ డెత్ అనేది ఆయన యాక్సెప్ట్ చేయడు దాన్ని రెసిస్ట్ చేస్తాడు మెంటల్లీ రెసిస్ట్ చేస్తాడు ఎప్పుడైతే డెప్త్ని మెంటల్గా రెసిస్ట్ చేస్తాడో ఆ ఈవెంట్ దుఃఖం కింద వీడికి అనుభవానికి వస్తుంది అది ఈవెంట్ తనంత దాని దుఃఖము కాదు సుఖము కాదు అదే ఈవెంట్ని ఇంకొక ఆయన మెంటల్లీ యాక్సెప్ట్ చేస్తాడు ఇన్వైట్ చేస్తాడు అబ్బా రెండు రెండు రెండు ఇన్వైట్ చేస్తాడు ఎప్పుడైతే మెంటల్గా యాక్సెప్ట్ చేశాడో అది సుఖానుభవాన్ని అతనిపిస్తుంది సపోజ్ మీరు ఆలోచించండి ఇది రివర్స్ అయిందనుకోండి ఈ రిజెక్ట్ చేస్తున్నతను రెసిస్ట్ చేస్తున్నతను రెసిస్ట్ చేయడం మానేసి యాక్సెప్ట్ చేశాడు అనుకోండి ఇతనికి సుఖమైపోతుంది బికమ్స్ సుఖ నిజానికి మనం ప్రేమించిన వ్యక్తి పోయినప్పుడు దుఃఖం వచ్చినా సంవత్సరం తర్వాత ఇంక దుఃఖం ఉండదు ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తారు సంవత్సరం ఎందుకంటే యాక్సెప్టెన్స్ ఇట్ టేక్స్ ఎ వైఫ్ త్రీ డేస్ త్రీ వీక్స్ త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ అని నాలుగు లెవెల్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఏ ఒకసారి యాక్సెప్ట్ చేస్తే ఆ మనిషి ఫోటో చూసినప్పుడు ఇంకా దుఃఖం రాదు యాక్సెప్ట్ చేయనంతకాలం ఫోటో చూసినప్పుడు అలా దుఃఖం యాక్సెప్ట్ చేస్తే దుఃఖం రాదు మీరు నార్మల్గానే ఉంటారు ఇంకో కొద్ది రోజులు పోతే ఈ యాక్సెప్టెన్స్ బాగా రూటెడ్ అయిపోయినప్పుడు ఆ మనిషి ఫోటో చూసినప్పుడు అలా ఆనందం కలుగుతుంది ఆనందం కలుగుతుంది మా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పోయారు చాలా గొప్పవారు అని వీళ్ళకి ఆనందం కలుగుతున్నాం ఏమి అంటే ఏ కాలం వల్ల వచ్చిందని కాలం వల్ల ఏమిటి వచ్చింది కాలం ఏం చేస్తుంది కాలం వల్ల వచ్చింది మనస్సులో వచ్చింది మనస్సులో వచ్చిన మార్పు రిజెక్షన్ పోయి యాక్సెప్టెన్స్ వచ్చింది దానికి మీరు టైం తీసుకున్నాడు టైం తీసుకోకర్లేదు మీరు వెంటనే కూడా చేయొచ్చు అప్పుడు ఐ యాక్సెప్ట్ ఇట్ దెన్ అండ్ ద్యా ఇంకోడికి మూడేళ్ళు పట్టింది three months ago accepted said ankonde vadiki three years tarvata galigina anubhuti vadiki three months tarava galuthundi he is okay it's okay adehamu shithila vayindi aa prana adehanni mundiki pettindi god bless he smiles over kapam ayyedi dukhama lenaledu sir will you have a cup of coffee and please bring it over kabate acceptance is the key resistance is the enemy కాబట్టి బుద్ధిలో ఈ విషయాన్ని తెలుసుకుని సుఖదుఖములయ్యడల సమత్వము ఇది సామ్యం అంటారు ఈ విధంగా ఎవరైతే తమ జీవితంలో ఆ సామ్యాన్ని అనుభవానికి తెచ్చుకుంటారో వాళ్ళు ఈ ప్రకృతిని జయించి పారేస్తారు వాళ్ళు నీ ప్రకృతి ఏమీ చేయలేదు నథింగ్ కెన్ బిడ్ అన్ ఆయన మోక్షాన్ని పొందేసేటంటే ఏమిటండి దాంట్లో ఉన్న మహిమ ఏమిటండే ఆ మహిమంటే ఏమిటనుకుంటున్నావు మరి సమం అంటే ఆ సమత్వాన్ని నువ్వు అభ్యాసం చేసేవంటే ఆ సమం అంటే అదే బ్రహ్మ సమం బ్రహ్మ పరమాత్మయే సమత్వమే పరమాత్మ ఎందుకని నిర్దోషం ఈ సుఖ దుఃఖ అనే అపోజిట్స్ మాన అవమాన అనే అపోజిట్స్ గుడ్ బ్యాడ్ అనే అపోజిట్స్ శుభ అశుభ సమం నాకు నిన్న అనిపించింది నిన్ననే అనుకున్నా ఏమని మనం ఇంట్లోకి వచ్చేసమం వచ్చినప్పుడు మనం ఏదైనా పూజ ఏమైనా చేసామా అని నాకు అనిపించింది అనిపించి అయితే చేయనేలేదు అని అనుకుని ఆ చేతే మనం కాలు బయట శ్రీ గణేషాయన మహానే శుభ అశుభ అనే దానికి అతీతంగా స్తంభం కాలం ముందు శుభ అశుభ అనే భావనని విడిచిపెట్టేసేయాలి కాలం శుభ లేదు అశుభ లేదు పరమేశ్వరుని నిర్ధారిస్తాడు ఇప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ పొద్దు సాయంకాలం ఐదు గంటలకు ఆ ఐదు గంటల టైం శుభమా అశుభమా అంటే పంచాంగం చూస్తానని మొదలు గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కదలుచుకున్న వాళ్ళకి శుభముహూర్తం ఏమిటండి ఐదు గంటలు ఎందుకంటే అది వీకెలా తెలుసుంటే గోదావరి ఎక్స్ప్రెస్ ఐదు గంటలకి ఎవరు పెట్టారు దేవుడు పెట్టాడా లేదా అంటే సమాధి రూపీ పరమేశ్వరుడు కదా నేను నిర్ధారణ చేసింది ఆ సిస్టమ్స్ సోషల్ సిస్టమ్స్ రూపంగా ఈశ్వరుడు అంటాడు ఆయన చెప్పాడు ఐదు గంటలకు గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుంది అని చెప్పాడు కాబట్టి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కదలుచుకున్న వాడికి శుభముహూర్తం అదే ఏమన్నా నేను తూర్పు దిక్కును వెళ్ళాలా మా పశ్చిమ దిక్కును వెళ్ళాలా అని అడిగాడు ఒక అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అడిగి విశాఖపట్నం వెళ్ళాలి విశాఖపట్నం ఏ దిక్కులో ఉంది తూర్పు వైపు ఉంది కాబట్టి తూర్పు దిక్కు శుభము పోజంగా ఇది ఇండిఫరెన్స్ కాదు రైజింగ్ అబ్బా రైజింగ్ అబౌ ది అపోజిట్స్ మీ గోత్రు ది ఆపోజిట్స్ ఈ అపోజిషన్ చూసేసి రైజింగ్ అబౌ ది ఆపోజిట్స్ సుఖ దుఃఖాలు వస్తాయి సుఖదుఖాల ఎడలకి సుఖదుఖాలి అసలు ఇంకొకటి ఉంది ఒక ఈవెంట్ ఉంటుంది అసలు మహాత్మను ఏమని చెప్పారంటే ఈ సృష్టిలో ఈవెంట్స్ ఉన్నాయి ఈవెంట్స్ అంటే ఘటనలు ఉన్నాయి ఈ ఘటనలు అది సుఖమా దుఃఖమా అంటే చెప్పలేము ఆ మధ్యన బృహస్పతి గ్రహం మీద ఒక పెద్ద తోక చుక్క తోక చుక్కమిండి అది కొలైడ్ అయ్యింది అవునా మీరు ఎరుదురా వార్త రెండేళ్ల క్రితం అయింది చూడండి ఆ తోకచుక్క వేళ కొలయినప్పుడు బృహస్పతి గ్రహం గురుగ్రహం మీద పెద్ద గొయ్యి పడింది ఎంత గొయ్యి అంటే ఆ గొయ్యిలో పది వెయ్యి పృథివీలు పట్టేస్తాయి వెయ్యి భూగోళాలు పట్టేస్తాయి అంత గొయ్య పడింది ఒక కోటి ఆటం హైడ్రోజన్ బాంబులు పేల్చినంత ఎక్స్క్లోషన్ వచ్చింది ఆ తోక వచ్చి ఆ బృహస్పతి గ్రహాన్ని కొలయ్యవటం వల్ల ఇది జరిగింది ఇది శుభమా అశుభమా అశుభమాశుభమా కాదు ఇది సుఖమా దుఃఖమా అదే విధంలో సుఖం లేదు దుఃఖం లేదు ఇట్స్ అని ఈవెంట్ అంటే ఇది నేదర్ సుఖ నారు దుఃఖ శుభమా శుభమా నేదర్ శుభ నారు అశుభ ఇట్స్ ఎన్ ఈవెంట్ కాబట్టి సృష్టిలో ఈవెంట్స్ ఉంటాయి సృష్టిలో ఈవెంట్స్ ఉంటాయి సూర్యుడు ఉదయం ఆరు గంటలకి ప్రకా వహించినాడు అది అది శుభమా అది సుఖమా దుఃఖమా సుఖమా దుఃఖం అంటే ఇట్ ఈ నేదర్ సుఖ నారు దుఃఖ ఇట్స్ ఎన్ ఈవెంట్ రాత్రి పదింటికి పడుకుని పొద్దున్న ఐదింటికి లేచి వాడికి ఆరింటికి సూర్యోదయం అయితే వాడి హృదయానికి మహానందం కలిగి వాడి సుఖం ఎంత బాగుందో అంటారు రాత్రి రెండింటికి సెకండ్స్లో సినిమా చూసి రెండింటికి వచ్చి పడుకున్న వాడికి సూర్యుడు పడితే వాడికి అది దుఃఖం కాబట్టి సృష్టిలో సుఖ దుఃఖాలు ఉండవు ఓన్లీ ఈవెంట్స్ సార్ మరి సుఖదుఖాలు అక్కడ నుంచి వచ్చాయంటే మన మైండ్ ఆ ఈవెంట్స్ని సుఖ దుఃఖాల కింద వెడగొట్టేసి లేబుల్స్ వేసి పెడుతున్నారు మైండ్ the concept mind divides the events into conceptual bits of pleasure and pain so divide it divides them a events independent events same kau suruduodayam indukodayinchadu saikalam asthaminchadu kaabattu dayinchadu labhata endukoisthundi urinchadu kaabattu asthaminchadu endu asthaminchadu asthaminchadu kaabattu dayinchadu kaabatti ivanni interrelated vidu maraninchadu enduku maraninchadu mari putteda eppudu ఎప్పుడో కొంతకాలం క్రితం పుట్టాడు పుట్టాడు కాబట్టి మరణించాడు ఇందు రిలేటెడ్ ఈవెంట్స్ పుట్టడం వెంటనే మరణం ఉంటుంది మరణం ముందు పుట్టడం ఉంటుంది నోనో అవి ఆ రెండింటినీ విడివిడిగా చూస్తాం మనం పుట్టుక మరణము విడివిడిగా చూస్తాం విడివిడిగా చూసి పుట్టుక శుభము మరణము అశుభము అని డివైడ్ చేస్తాం పుట్టుక సుఖము మరణము దుఃఖము అని డివైడ్ చేస్తాం ఈ డివిజన్స్ దాంట్లో లేవు ఆ డివిజన్ అజ్ఞానంతో మనస్సు పెట్టిన డివిజన్స్ ఈ డివిజన్స్ అన్నిటినీ తీసి పారేసి మీరు సమత్వంలో స్థిరపడిపోతే పుట్టుకైనా ఒకటే మరణమైనా ఒకటే నిజానికి పుట్టుకప్పుడు చేసే పనేమిటి కడుపు నుండా భోజనాలు పెడతారు మరణమైతే ఏం చేస్తారు కడుపు నుండా భోజనాలు ఉండటం వచ్చాడు సార్ మా అమ్మగారు పోయారు నేనేమో ఆ సంవత్సరం అయింది ఆ సమయంలో చిన్న ఫంక్షన్ చేసుకోవాలి మీరు ఏదైనా సహాయం చేయండి అని అడిగి నేను నేను వెంటనే చేద్దామనుకుని నాకు డౌట్ వచ్చి హోల్డ్ బ్యాక్ నేను అడిగే ఏం చేస్తారా మీరు నాకు సత్యం చెప్పు ఏం చేస్తారు అంటే మా దావత్తు ఉంటుందండి మంచిది కలిగారి దావత్తు తయారు చేసి అందరూ కలిసి అంతవరకు మంచిది ఇంకేం చేస్తారు ఇంకా ఏదైనా చేస్తారా ఇంకేముంటుంది సార్ చెప్పు సత్యం చెప్పు అంటే అందరూ పిల్లలకి అందరికీ లేడీస్ అందరూ భోజనాలు పెట్టాలైపోయిన తర్వాత అండి మందు పార్టీ ఉంటుంది అంటే నేను అన్నాను మరి పెళ్ళి అయింది అనుకో ఇంట్లో అప్పుడే అవుతుంది మందు పార్టీ అప్పుడే అవుతుంది సార్ కాబట్టి సభం మళ్ళీ ప్రూవ్ చేసే చూడండి అది ఓ రకమైన సభ నేను చెప్పాను భోజనానికి పైసలు ఇస్తా ముందు పార్టీకి ఏమైనా ఉంది కబడ్డారు అంటే భోజనానికే సార్ మందు పార్టీకి నేను కొట్టుకోను చేయాలి అమ్మగారి మీ ఇంటిపైన ఎప్పుడు దాని జోలికి వెళ్ళాలి సరే సార్ నేను కాబట్టి మానవ మస్తిష్కం చూడండి సమత్వం ఉంది ఉంది ఆ సమత్వమే బ్రహ్మ మీరు విషమం చేశారనుకోండి ఇప్పుడు కాలం ఉన్నది నేను చెప్పిన మాటలు ఇవి కొన్ని నా యాక్సెప్టెడ్ కస్టమ్స్ నామ్స్ విరుద్ధంగా ఉంటాయి ఐ కెనాట్ హెల్ప్ ఇట్ ఇప్పుడు కాలం ఉన్నది కాలం పరమేశ్వర స్వరూపం అని మీకు మనం చాలాసార్లు చెప్పారు అంతఃపురుష రూపైన కాల రూపేణ యోగహీ ఈశ్వరుడు లోపల పురుష చైతన్య రూపంగానూ బయట కాలం రూపంగానూ ఉన్నాడు ఈశ్వరుడు ఈశ్వరుడు మంగళమే కానీ మనం చేస్తాం ఈ కాలంలో ఇది మంగళము అది అమంగళము అని డివైడ్ చేస్తాం కాలాన్ని అసలు డివైడ్ చేయగలరా మీరు అసలు మీరు ఆలోచించి చూడండి కాలము అనేది ఎన్ను డివైడెడ్ ఇంటూ పీసెస్ దిస్ జస్ట్ మెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎ డివిజన్ తప్పిస్తే కాలానికి డివిజన్ ఏ ఉంది మనం డివైడ్ చేసి ఆ డివైడ్ చేసిన దాన్ని మళ్ళీ దానికి శుభమో అశుభమని మంగళమో మంగళమో అని అవి ఆ మెంటల్ సూపర్ ఇంపోజ్ చేయటం తప్పించి మరి ఇంకేముంటుంది ఇట్ ఈ సంథింగ్ లైక్ దాట్ అయితే ఎట్ గివెన్ లెవెల్ ఈ సూపర్ ఇంపోజిషన్ బికమ్స్ ఐట్ బిట్ ఇల్ మోర్ ఇంపార్టెంట్ వ్యాండ్ అదర్ కాబట్టి ఈ స్థాయిలో విఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్ ఇక్కడ వీఆర్ టాకింగ్ ఆఫ్ సమం కాలము పవిత్రము కాలము పరమేశ్వర స్వరూపము ఎప్పుడైనా ఒకటే కాలం కాబట్టి దాని వ్యవహారంలో అర్ధరాత్రి కూడా భోజనం చేయమని అలాగే నేనేం చెప్పాను కాలాన్ని భోజనం చేసే టైంలోనే భోజనం చేస్తా నిద్రపోయే టైంలోనే నిద్రపోతాం కాలాన్ని సర్వకాలములు పవిత్రమే కాలమునందు ఈశ్వర భావన కలిగి ఉంట సో ఈ విధంగా నిర్దోషం హి సమం బ్రహ్మ ఆ సమత్వాన్ని మీరు దర్శనం చేయగలిగితే దాంట్లో దోషము అంటే అప్ గుడ్ అండ్ బ్యాడ్ ఆపోజిట్స్ ఏమీ ఉండవు కాబట్టి వీళ్ళు ఆ సమత్వాన్ని దర్శిస్తున్నారు సుఖ దుఃఖములందు సమత్వాన్ని దర్శించారు మ్యారేజ్ అండ్ డైవర్స్ Both are, of the same type. both are same type. బోత్ ఆఫ్ ది సేమ్ టైప్ ఆర్ సేమ్ మ్యారేజ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్ డైవర్స్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజ్ బోత్ ఆర్ ఓకే క్యా బడి బాత్ మహాత్ముల దగ్గర వెళ్ళి గృహస్థాశ్రమం గొప్పదా సన్యాసం గొప్పదా అంటే ఏం చెప్తారు బోత్ ఆర్ ఈక్వల్లీ గ్రేట్ ఇన్ ఇన్ దేర్ both are good. Each is good in its place. కాదండి గృహస్థాశ్రమించే అంటే మరి అందరూ ఆ మాట నిజం అనుకుంటే భిక్ష ఎవరికి దొరుకుతుంది గృహస్థాశ్రమం భిక్ష ఇచ్చి ఇతరులకి బ్రహ్మచారులకి ఆహారాన్ని సమర్పించే ఆశ్రమం చాలా ధన్యమైన ఆశ్రమం అది అదేం సామాన్యమైన ఆశ్రమం కాదు కాబట్టి ప్రతిదీ పవిత్రమే పురుషులు గొప్ప స్త్రీలు గొప్ప ఏం ప్రశ్నది అందరూ ఈక్వల్లీ గ్రేట్ పురుషులు పరమేశ్వరుని యొక్క స్వరూపమే స్త్రీలు పరమేశ్వరుల యొక్క స్వరూపమే కాదండి పురుషులే గొప్పవాళ్ళు స్త్రీలు తక్కువ వాళ్ళు అంటే ఏమన్నమాట అది చాలా తప్పు మాట అది దీని మీద ఇంకో కథ వస్తుంది ఎక్కడో అర్జునుడును ఏదో కథ అక్కడ స్త్రీ సామ్రాజ్యం వాళ్ళు ఏమంటారంటే పురుషులు కనపడితే మేము ఫేల్చి అరెస్ట్ కాబట్టి వాళ్ళు ఏదో అలా అంటారు అలాంటి కథ ఏదో ఉంది ఎక్కడ ప్రవీలా ప్రవీలా అనే పేరు పేరు అనుకున్నారు కాబట్టి ఇలా ఒకటి ఇలా ఉంటే ఇంకొకటి అలా ఉంటుంది కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్ సో ఈక్వల్ ఉంటే వ్యవహారంలో ఉండే భేదాలు ఉంటాయి తత్వంలో సమానం వ్యవహారంలో భేదాలు ఉంటాయి ఇప్పుడు బ్రాహ్మణుడు కుక్క అన్నప్పుడు కూడా వ్యవహారంలో భేదం ఉంటుంది అన్నం పెట్టేప్పుడు బ్రాహ్మణుడికి లోపల పెడతాను కుక్కకి బయట పెడతాను కానీ తత్వంలో ఉంటుంది అంతా సమానమే ఆ విధంగా సమత్వంలో ఎవరైతే నిలిచి ఉంటారో ఆ సమత్వాన్ని ఎవళ్ళైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు ఏదో రిలీజియన్కి దూరం అయ్యారనో మరొకటనో మీరు అనుకోవచ్చు దే ఆర్ ఇండీడ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బ్రహ్మన్ బ్రహ్మణితే స్థిత చాలా గొప్ప స్టేట్మెంట్ జీవద్భి జీవించి ఉండగానే ఇప్పుడు ఇక్కడ జయించేస్తున్నారు వాడు సంసార బంధ ఎవరు తై సమదర్శి పండితై ఆ పండితుల చేత పండితులంటే ఎవరు సమదర్శి పండిత సమత్వాన్ని ఎవడైతే దర్శిస్తాడో వాడు పండితుడు సర్వ ప్రాణుల ఎందు ఒకే ఆత్మను ఎవడైతే దర్శిస్తాడో వాడు పండించారు అది కొంత అభ్యాసం కూడా చేయాలి ఇంకే థిరిటికల్ లెవెల్లో కాకుండా యాక్ట్ చేసినట్టయితే మనకు అది బాగా అనుభవానికి వస్తుంది జిత వశీకృత అది కొంచెం తగ్గించాలి సర్గహ జన్మ అది నేను సర్గ అంటే సృష్టి అని చెప్పాను వాళ్ళ కూడా చెప్పచ్చు శంకరులు జన్మ అంటున్నారు వాడు జన్మని జయించి పారేశాడు అంటే అర్థమయ్యేటి జన్మ మరణముల ఆ చక్రం నుంచి వాడు బయటపడ్డాడు అందుకే మళ్ళీ పుట్టుకనేది ఉండదు మోక్షాన్ని పొందుతాడు ఎవరు వాళ్ళు ఎం సామ్యే సర్వభూతూ బ్రహ్మణ సమభావే స్థితం ఎవరి యొక్క అయితే సామ్యమునందు ఫిక్స్ అయి ఉన్నదో స్థితం ఫిక్స్ చేయాలి సామ్యము అంటే ఏమిటి బ్రహ్మణ సర్వభూతూ సమభావ భావ అంటే ఉంగుట ఆ పరబ్రహ్మ సకల ప్రాణుల ఎందు సమానముగానే ఉన్నది సమానంగా సమానంగా ఉన్నదన్నారు ఇప్పుడు దీనికి దృష్టాంతం ఎలా చెప్పారంటే ఇప్పుడు దోమ ఏనుగు రెండు ఉన్నాయి ఇది గృహదారంకంలో వస్తుంది ప్రారంభంలో ఫస్ట్ బాల్యంలో ఉంది ప్రాణశక్తి సర్వవ్యాపకమైన ప్రాణశక్తి దానికి ఈశ్వరుడు అనిపాడు ప్రాణ హిరణ్యగర్థ ఇప్పుడు ఈ ప్రాణ దోమయందు పూర్ణముగా ఉన్నదా ఏనుగు ఎందు పూర్ణముగా ఉన్నదా అని అడిగారు అడిగి రెండింటిలోనూ పూర్ణంగా ఉన్నది చెప్పారు ఎందుకంటే దోమ ఇటువంటి ఎగురుతోందా ఏనుగులో ఉన్న వందో వంతుందంటే అది ఎగరలేక ఓ మూల పనులు ఉండాలి అది పూర్ణమే ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ ఫ్లాస్క్ లో హండ్రెడ్ ఎంఎల్ కాఫీ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫ్లాస్క్ లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కాఫీ ఉంది ఏది పూర్ణము రెండు పూర్ణమే అంతేకాదు మీరు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పూర్ణము హండ్రెడ్ ఎంఎల్ అపూర్ణం రెండు పూర్ణం మశకహ హస్తి దృష్టాంతం చెప్పి రెండింటిలోనూ కూడా ఆ పరమాత్మ ఒకే పూర్ణత్వంలో నిండి ఉన్నాడు అలాగే క్రిమినల్ అండ్ విద్వాంసుడు ఇద్దరు ఎందు పరమాత్మ పూర్ణంగా ఉన్నాడు ఆ ప్రాణశక్తి ఇద్దరియందు సమానంగా ఉన్నది ఆ విధంగా అంటే సూపర్ఫిషియల్ డివిజన్స్ తేడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అతీతంగా వెళ్ళిపోయి అందరియందు ఒకే పరమాత్మను దర్శించుట అనేది కాషస్గా అభ్యాసం చేసినట్లయితే ఒక పెద్ద ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఎంత ఫ్రీడమ్ అంటే ఇంకా ఆ ఫ్రీడమ్ అని చెప్పశక్యం కానీ ఫ్రీడమ్ అని యు ఆర్ ఎ ఫ్రీ పర్సన్ ఎనీవేర్ యూ గో యు ఆర్ ఫ్రీ యు ఆర్ ఇన్ ది యూఆర్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఈశ్వరా ఎనీవేర్ యూ గో అసలు ఇంకా భేదం అనేది లేకుండా ఆ భేద దృష్ట్యాే బంధహేతు అవుతూ ఉంటుంది ఇక్కడ స్థితం అంటే శంకరులు నిశ్చలీభూతం ఉన్నారు సార్ అంటే ఇంక చలనం లేదు ఆ తత్వానికి ఆ విషంకి చలనం లేదు ఎక్కడున్నా కూడా అదే విషం అలాగే ఉంటుంది నిశ్చలీభూతం చలనం లేని విషయం నిశ్చలీభూతం అలా ఉండాలి విషం అంతేగాని ఆ విషంలో దోషం ఉండకూడదు దృఢంగా ఉండాలి విషం ఒకసారి ఓ చిత్రమైన ఘటన ఏంటి చెప్పంటారా మీకు జరిగిన ఘటనే టేక్ ఇట్ అయిన ప్రాపర్ స్పిరిట్ నేనున్నాను ఆ రాజమండ్రిలో ఒక విద్వాంసునకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది ఆయనకు రాష్ట్రపతి మనకి అబ్దుల్ కలాం గారేమో రాష్ట్రపతి ఆయనకి రాష్ట్రపతి అవార్డు వచ్చింది మంచి పండితుడు వేదసభతో ఆయన రాష్ట్రపతి అవార్డుకి మొన్నడు వెళ్తున్నారు ఢిల్లీ ఆవేళ వేదసభ అయితే దానికి నేను రాజమండ్రిలో ఇచ్చింది ఎప్పుడని నేను వెళ్ళాను వాళ్ళకి అవ తెలిసింది ఈయనొహి వచ్చేట కొంచెం కలరోహి ఉంటుంది అలాంటి సభకు ఒక కలరోహం ఉంటుంది కదా కొంత ఉత్సవ విగ్రహంలాగా మధ్యలో కూర్చోబెట్టి సభ నడిపించుకుంటే దానికి సోఫ మొటోగ్రాఫిక్ అకేషన్ కింద ఉంటుంది అని నన్ను పోసే వేద సభ కదా నేను పోయా ఎందుకంటే అక్కడ స్వస్తి ఏది చెప్తాను కొంతసారి వేద మంత్రాలు విస్తాను నేను వెళ్ళాను కూర్చున్నాను ఆయన లేదు అందరూ ఈయనకి ఆయన ఆయన రేపు వెళుతున్నారు రాష్ట్రపతి దానికి అవార్డు వెళ్ళాను ఆయన లేచి ఈ అవార్డు వచ్చింది చాలా సంతోషం ఏ రకమే చేసిన వాళ్ళందరికీ నేనేమో చాలా పరిశుభ్రమో ఇదే దీనిపైనే ఉన్నారో తెలుసినా ఒక నిషిద్ధ వ్యక్తి దగ్గర నుంచి అవార్డు తీసుకుంటు నేను చింతిస్తున్నాను ఏం చేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్లోనే ఎంపీ కూడా ఉన్నాడు ఆ సఫలతో అయిపోయింది ఆయన చెప్పేది ఆయన ఎవరిలో ఏం మాట్లాడతారు పాపం ఎంపీ విన్నాడు ఆయన చాలా బుద్ధిమంతుడు ఉండవల్లి అరుణ్ కుమార్లోనే ఒక ఎంపీ ఉన్నాడు బాగా చదువుకున్నాడు ఆయన ఏం మాట్లాడలేదు ఆయన ఇది మైకి ఇచ్చారు ఆయన చెప్పేది ఏదో ఆయన చెప్పారు తర్వాత మైకి నా దగ్గర నేను అధ్యక్షుడున్నా ఏదో పోతాను నాకు ఏదో చీఫ్ గెస్ట్ అధ్యక్షుడు కాదు నేనేం చెప్పానంటే వారి గొప్ప వేదాధ్యయం అది బాగా శాస్త్రం కూడా బాగా అటువంటి వారికి రాష్ట్రపతి బహుమానం ఇవ్వటం మనం చాలా గర్వించదగ్గ విషయం అది వారికి ఇవ్వటం పైగా మన రాష్ట్రపతి అంతటి మహాత్ముడు ఇంకా లేరు ఆయన చాలా గొప్ప ఆయన శివానంద మహారాజు దగ్గర ఆయన శివ పంచాక్షరి మంత్రాన్ని ఆయన దీక్ష తీసుకున్నారు భగవద్గీత చదవమని శివానంద మహారాజు ఆయనకి ఎప్పుడో చెప్పారో అప్పటి నుంచి కూడా ఆయన భగవద్గీతను అధ్యయనం చేస్తూ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించినటువంటి మహామహులలో ఆయన ఒకరు ఆయన చేతుల ద్వారా వీరికి ఆ అవార్డు రావటం వీరు మహాపుణ్యము అని చెప్పారు చెప్తే ఉన్నవెల్ల అరుణ్ కుమార్ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ i have rectified the situation akkada thank god tv9 wal led tv9 wal unde naage edo pratistha raavadu nen antaledu papa ayini kashtha ayini matladina maata ki he will be blasted what is the he talks he can be arrested for what he said and it's right and it is clearly a crime whether he is arrested or not thank god evadu led ఏ అరుణ్ కుమార్ పాపం మోడెస్ట్ పర్సన్ కాబట్టి ఆయన కూడా హీ డి నాట్ టేక్ అబ్జెక్షన్ టు ఇట్లయితే ఎంపీ అతను నేను కవర్ చేశాను ఆ తర్వాత నన్ను చాలా మంది ప్రశంసించాడు చాలా బాగా చెప్పారు ఈ పండితులు ఎవరి దగ్గర ఉన్నాడు ఆయనకి నేను సమాధానం చెప్దాం అనుకున్నాను చెప్పలేదు అని అన్నారు నాకు సమాధానం నేను ఇంకా అంటే ఆయన అన్నారు మీరు సమాధానం చెప్పడానికి వెళ్ళండి ఆయనే చెప్పగలడు మీకంటే పది రెట్లు సమాధానం ఆయన చెప్పగలడు చాలా సాలెంట్ ఊరుకోండి చెప్పారు చూడండి వీళ్ళ దృష్టి ఎలా ఉంటుందా అంటే ఎంత బంధంలో ఉన్నారో మీరు ఆలోచించండి చదివిన శాస్త్రం ఎందుకు పనికిరాదు మళ్ళీ వెరీ అన్ఫార్చునేట్ ఒకసారి ఈ ఘటన గుర్తుకొచ్చింది ఫోన్ అండి సో నిశ్చలి నేను ఎందుకు చెప్పానంటే అప్పుడు నాకు అనిపించింది పరమేశ్వరుడు నాకల్లా పోపించాడు నేను అయితే నాకు ఎవరికి సంబంధం ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మనకేం పని ఆ మైకు నా చేతికి ఆ తర్వాత వచ్చింది ఆయన మాట మాట్లాడిన తర్వాత వచ్చింది నా అంతటి నేను నా ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన అలా మాట్లాడితే మళ్ళీ దూరు నేను చెప్పలేదు ఆ తర్వాత నాకు మైక్ ఇచ్చారు మైక్ ఇస్తే నేను ఇలా చెప్పాను అలా చెప్పానంటే ఆయన్ని ప్రశంసిస్తూ చెప్పాను ఆయన చేసిన అపరాధానికి ఆయన ప్రశంసిస్తూ అపరాధాన్ని నేను సెటరైట్ చేసి పెట్టాను అప్పుడు అలా కోపించాడు భగవంతుడు అంటే ఏమిటి నిశ్చలీభూతం ఆ సమబుద్ధిని మనం నిశ్చలంగా పెట్టుకోవాలి దానికి ఎప్పుడు తేడా రానివ్వకూడదు అక్కడ ఏ ఎండ కాదు పట్టకూడదు అక్కడికి వెళ్ళి ఆ కరెక్ట్ అనేది ఆయన ప్రశ్న స్విచ్ వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ భగవద్గీత పాఠం ఇలా చెప్పి చేయకూడదు ఇంకా సామ్యమునందు మనస్సు స్థిరం అయితే ఎనీవే మనహా అంతఃకరణం ఏషాం సామ్య స్థితం మనహ మనహ అంటే అంతఃకరణం అంటే ది ఎంటైర్ యాటిట్యూడ్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ గేర్డ్ టువర్డ్స్ ఈక్వానిటీ ఈక్విటస్ అప్రోచ్ ఎంటైర్ యాటిట్యూడ్ అలా ఉండాలి అలా ఉన్నప్పుడే ఆ ఫ్రీడమ్ వాళ్ళకి వస్తుంది నిర్దోషం హీ అది అటువంటి మనస్సు ఏదైతే ఉంటుందో అది నిర్దోషం దాంట్లో ఏ రకమైనటువంటి దోషములు ఈ భేద బుద్ధి ఆ ఎక్కువ తక్కువ ఆ విషమ దృష్టి ఆ దోషములు ఉండవు ఎద్యి దోషవత్ స్వపాకాదిషూ మూఢైస్తోషై దోషవదివ విభావ్యతే అవన్నీ శ్లపాక ఉన్నాడు అంటే పశువుని సంహరించి వండుకుని తినేస్తాడు వాళ్ళలో దోషం ఉందా లేదా ఉంది మరి నిర్దోషం అని ఎలా అంటారు అంటే చూడు దోషవత్సువపాకాదిషు స్వపాకుడియందు ఉన్న దోషము ఆ ఉపాధికి చెందిన దోషము ఉంది దోషం కానీ ఆ దోషము ఉపాధి ఎందు దేహేంద్రియ మనస్సుల ఎందు ఉంది దోషం ఆ దోషము ఆత్మయందు కూడా ఉందని భావించేవాడు మూఢుడు చూసారా దోషం ఇది ఎలాగంటే అర్థంలో సూర్యుడు మురికిగా కనపడుతున్నాడు ఆ ప్రతిబింబంలో దోషం ఉందా ఉంది ఎందువల్ల వచ్చింది అద్దంలో మురికి ఉంది కాబట్టి ప్రతిబింబంలో దోషం వచ్చింది ఈ సూర్యుడు ఈ మధ్యకాలంలో మురికిగా ఉన్నాడు అంటే వాడిని మూర్ఖుడు అంటారా ఏమంటారా ఆత్మ సూర్యుడు వంటి మూఢై దోషవదిభ విభావ్యతే ఉపాధిగత దోషములు ఆత్మ ఎందు కూడా సంక్రమిస్తాయని అనుకునేవాడు మూధుడు తప్ప మరొకటి కాదు తథాపి తిదోషి అస్పృష్టమితి నిర్దోషం దోషవర్జితం ఆ ఉపాధి ఎందు దోషమున్నా ఆత్మస్వరూపమును ఆ దోషము స్పృశించదు కాబట్టి ఆ పరమాత్మ నిర్దోషం నిర్దోషం సమం బ్రహ్మ అని చెప్పారు మీకు ఒక లా ఒకటి ఉంది అదేంటంటే యాక్షన్ మీరు చేయబోయే ముందు ఆ యాక్షన్ లో గుణము దోషము రైట్ రాంగ్ ఉంటాయి ఇప్పుడు నేను మాట మాట్లాడబోతున్నా అది మంచి మాట చెడ్డ మాట అనే తేడా ఉంటుంది ఎందుకంటే యాక్షన్ కనుక ఏమంటే ఒక పని చేస్తా అది మంచి పన చెడ్డ పన తేడా ఉంటుంది కానీ అట్ ది లెవెల్ ఆఫ్ ది విషన్ ఈ తేడాలు ఏమీ ఉండవు ముందు లా ఏమిటంటే అట్ ది ది లెవెల్ ఆఫ్ యాక్షన్ దర్ ఈజ్ రైట్ అండ్ రాంగ్ but the at the level of uh, contemplation there is no right no wrong both right and wrong are illusions what are illusions vikshepa both are also illa in the transcendental aspect also so and the parasena so but action degree we make mistake and we do good all one way will not happen యాక్షన్ ఈజ్ అజ్ఞాన వ్యవహార వ్యవహార భూమితో యాక్షన్ ఉంటుంది అంచేతనే కుక్కకి ఆహారం పెట్టదోచుకుంటే లోపలికి పిలవకూడదు అది కంగారు పడుతుంది అది కరుస్తుంది కూడా దానికి మతిపోయి కరుస్తుంది కూడా ఎందుకంటే దానికి విషయం అర్థం కాదు దానికే వీధిలో పరస్తే అది సో ఒక మంచి విద్వాంసుడికి భోజనం పెట్టదోచుకుంటే ఆయన్ని సందర్భానికి తగ్గట్టుగా భోజనం పెట్టేయాలి కాబట్టి యాక్షన్లో మీకు యథోచితంగా చేసుకుంటారు కానీ విషంలో మటుకు సకల ప్రాణులైందు ఒకటే ఈశ్వరుణ్ణి దర్శించారు ఇప్పుడు ఏదైనా కుక్కకు ఆహారం వేశాననుకోండి కుక్కకి మనం తిండి పారేశాము అన్నట్టుగా ఉండకూడదు ఎందుకంటే సర్వప్రాణులలో ఉన్న అత్త అత్త అంటే భుజించి వాడు ఒకడే సర్వాన్నామత్త ఆయన ప్రాణ వైశ్వానరహ అని ఆ పరమేశ్వరుడు వైశ్వానర రూపడే సకల ప్రాణులలో జఠరాజ్ని రూపంగా ఉండి భక్షిస్తున్నాడు ఆయన అది వైశ్వాన రూపాసం శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు అహం వైశ్వానవ భూత్వ రాణినాం దేహం ఆశ్చర్య ఒక కాబట్టి కుక్క తింటోందనుకోండి అక్కడ తింటున్నది ఎవరు శ్రీకృష్ణుడు తింటున్నాడు కృష్ణుడు తింటున్నాడు అక్కడ వైశ్వానవ రూపంగా ఉంది అది కృష్ణుడంటే కృష్ణుడంటే కేవలం ఒక దేహం కృష్ణుడు కాదు ఆ వైశ్వానర తత్వమే కృష్ణుడు నేను నేను అలా తింటున్నాను అంటాడు కాబట్టి ఒక పశువు పక్షి ఏది ఆహారం తింటున్నా ఆ వైశ్వానుడే భక్షిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి అంతేగాని నా దగ్గరే ఉన్న ఎక్స్ట్రా ఫుడ్ కుక్కలు పారేశాను అనే యాటిట్యూడ్ తప్పొస్తుంది అలా ఉండకూడదు హీ అస్మాత్ అక్కడ హీ అని ఉంటుంది హీ అంటే అస్మాత్ అనర్థం హీ బికాస్ నిర్దోషం సమం బ్రహ్మ అని నాపి స్వగుణ భేద భిన్నం నిర్గుణత్వ చైతన్యస్యా అంటే చూడండి ఎలాగంటే ఇప్పుడు ఆత్మ ఉండదు కుక్క పండితుడు ఈ కుక్క దేహము వేరు ఆ పండితుని దేహము ఉపాధి వేరు ఆ ఆ భేదాన్ని ఆత్మలో భేదం వస్తుందా రాదు అని చెప్పాం పోని అలా రాకపోవచ్చు నేనే నాలోనే ఉన్నాను నేనే నాలో ఆత్మ ఉన్నది ఇప్పుడు నేను సత్వగుణ ప్రధానంగా ఆలోచించాననుకోండి పవిత్రుణ్ణి నేనే రజోగుణ ప్రధానంగా ఆలోచించాను అనుకోండి అపవిత్రుణ్ణి కానీ ఒక్క ఇంకొకటి అలా వద్దులేవయా అక్కడికక్కడే ఒకే స్వరూపంలోనే ఈ స్వ స్వగత భేదం ఉంటుందా ఉండదా అని ప్రశ్న అంటే ఆయన అంటున్నారు చూడు ఆత్మస్వరూపానికి గుణాలతో సంబంధం ఉందా లేదా చూసుకో ఆత్మసగుణము అంటే ఈ భేదాలన్నీ వచ్చేస్తాయి ఆత్మ సగుణం అనుకోండి సగుణం అయితే మన రజోగుణం పెరిగినప్పుడు ఆత్మ మంచిది తమోగుణం పెరిగితే ఆత్మ డల్ అయిపోయింది రజోగుణం పెరిగితే ఆత్మ బ్యాడ్ అయిపోయింది అనే విభాగం వచ్చేస్తుంది కానీ ఆత్మసగుణము కాదు నిర్గుణము కాబట్టి నిర్గుణం కాబట్టి ఆ స్వగతమైన భేదాన్ని తీసుకొచ్చే హేతువు ఏమీ లేదు కాబట్టి ఆత్మ తనంత తానుగా గుణ సంపర్కాన్ని బట్టి మంచి చెడులు దానికి రావు వివిధ ఉపాధులలో ఉండే గుణదోషాలని బట్టి దాని ఎందు భేదము ఉండదు ఆ విధంగా సమత్వాన్ని అట్ ఎవరీ లెవెల్ పూర్ణంగా మనం అర్థం ఉంటుంది స్వగుణ భేద భిన్నమపి స్వ తన గుణములలో భేదాన్ని బట్టి భేదం కూడా ఆత్మ ఎందు కూడా మీరు అనుకోద్దు ఎందుకంటే అసలు గుణాలే లేవు కనుక చైతన్యస్య నిపుణత ఎరుక గుణాలు ఉండవు దానికి గుణములను ప్రకాశింపజేస్తుంది ఎరుక భేదములు ఉండవు దానికి భేదములను ప్రకాశింపజేస్తుంది ఆకాశం వంటిదండి ఆకాశంలో గుణదోషాలు ఉండవు ఉపాధుల్లో ఉంటే గుణదోషాలు ఉంటాయి ఆత్మచతి ఆకాశం ఉంటుంది వక్ష్యతి భగవాన్ ఇచ్చాదీనా క్షేత్రధర్మత్వం అనాదిత్వాన్నిర్గుణత్వాది భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఏమని ఇప్పుడు ఒక ఇచ్చ చేశాన ఏమని ఆ ఉపకారం చేద్దాము అని ఇచ్చ చేశాను ఇంకొకడు పాపపు సంకల్పాన్ని వాడు చేశాడు ఇప్పుడు తప్పు సంకల్పాన్ని చేశాడు ఇప్పుడు పుణ్య సంకల్పాన్ని చేసిన వాడే ఆత్మయందు పుణ్యము పాప సంకల్పాన్ని చేసిన వాడే ఆత్మ ఎందు పాపము వస్తాయి రావా రావు మరైతే ఈ పుణ్య పాపాలు దేనికి చెందుతాయి ఆత్మకి చెందవు మరి దేనికి చెందుతాయి క్షేత్రధర్మ క్షేత్రానికి చెందుతాయి ఆత్మ క్షేత్రజ్ఞ అని పదమూడో అధ్యాయంలో చెప్పబోతున్నాడు ఇచ్చా ద్వేషసుఖం దుఃఖం అనే ఇవన్నీ కూడా ఎద్దు విద్యాత్ సమాసేన క్షేత్రం అనేది చెప్పబోతున్నాడు శ్లోకం కాబట్టి మనిషి యొక్క ప్రవృత్తి పశూయంలో ఉండే సంకల్పాలు స్పపాకుడు ఉంటాడు వాడి సంకల్పం అపవిత్రమైన సంకల్పం పాప సంకల్పం బ్రాహ్మణుని యొక్క సంకల్పం పవిత్రమైన సంకల్పం ట్రూ కానీ ఆ సంకల్పములు క్షేత్రానికి చెందినవి తప్పిస్తే ఆత్మస్వరూపానికి చెందినవి కావు మరి ఆత్మ ఏమిటి అనాదిత్వాత నిర్గుణత్వా క్షేత్రం పుడుతుంది గిట్టుతుంది దేహము పుట్టి గిట్టుతుంది మనస్సు పుడుతుంది గిట్టుతుంది ఆత్మక్షేత్రజ్ఞ క్షేత్రస్వరూపాన్ని తెలుసుకునేది తెలియదు దానికి పుట్టుగా లేదు నాశము లేదు నిర్గుణము కూడా ఈ విషయాన్ని భగవానుడు రాబోయే అధ్యాయాల్లో చెప్పబోతున్నాడు కాబట్టి ఆత్మస్వరూపంలో ఎట్టి భేదము లేదు నాపి ఆత్మనోభేదకా సంతీ ప్రతిశరీరం తాం సత్వే ప్రమాణానుపత్తే ఇంకొక చర్చ అంటే ఒక దృష్టికోణం ఏమిటంటే ఓకే వేదాంతమదే ఓకే ఇప్పుడు భేద భేదహేతువులను ఒక్కొక్కటే పరిగణనలోకి తీసుకుని ఆ భేద హేతువులు ఆత్మకి వర్తించము కాబట్టి పరమాత్మ ఎందుకు భేదము ఉండదు అని టాపిక్ ఇప్పుడు వైశేషికులు టార్కికులు అని ఉన్నారు వాళ్ళని వైశేషికులు అంటారు వైశేషికులు ఒక రకం ఇండియన్ లాజీషియన్స్ ఎందుకు వైశేషికులు వైశేషికులు మాట విన్నారా మీరు వాళ్ళని వైశేషికులను ఎందుకంటారంటే వాళ్ళు విశేషము అనే ఒక ధర్మాన్ని ఒప్పారు వాళ్ళు ఎలా చర్చ చేశారంటే ఇప్పుడు పృథివీ ఆపహ రెండు ఉన్నాయి పృథివీ తత్వము ఎలిమెంట్ ఆపహ ఇంకో ఎలిమెంట్ ఈ రెండింటికి తేడా ఏమిటి అని ఒక చర్చ చేశారు రావడానికి రెండు ఒకే ఈశ్వరు నుంచి మాట వాస్తవమే కానీ రెండింటికి భేదం ఉందా లేదా ఉంది ఏమిటా భేదము అంటే విశేషము అని పేరు పెట్టారు పృథివీ ఎందు ఒక ప్రత్యేకమైన గుణము విశేషము ఉంది ఆ విశేషం పృథివీ ఎందే ఉంటుంది అంటే దేని ఎందు ఉండదు అప్పులు అప్పులు అంటే జలముల ఎందు ఒక ఇంకో విశేషం ఉండేది ఈ జలములలో ఉండే విశేషం జలాలదే అవుతుంది తప్ప మరి దేనికి రాదు కాబట్టి అల్టిమేట్గా పృథివీకి జలములకి మధ్యన తేడా ఎందువల్ల వచ్చింది అంటే పృథ్వీ ఎందలి విశేషానికి జలముల ఎందలి విశేషానికి తేడా వచ్చింది కాబట్టి వాటి రెండింటికి తేడా వచ్చింది అని పెట్టారు అలా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే వాళ్ళకి కనాద సిద్ధాంతం యాటమ్ థీరీ అటామిక్ థీరీ పృథివీ యాటమ్స్ ఎలా ఉంటాయి వాళ్ళ వాళ్ళ థిరీ చెప్తున్నాను మీకు ఆల్టమ్స్ ఎటామిక్ థిరీ అని పృథివీ చాలా సూక్ష్మంగా గోళికాయ్లాగా ఉంటాయి జల ఆటమ్స్ ఎలా ఉంటాయి అవి కూడా చాలా సూక్ష్మంగా గోటికాయల్లాగా ఉంటాయి మరి ఇంక తేడా ఏముందా ఈ పృథ్వీ ఆటమ్స్ అన్నీ ఒక చోట వస్తే పృథివీ జల ఆటమ్స్ వచ్చి ఇంకోలా కనపడుతోంది అన్నీ గోటికాయల్లాగా చిన్నవిగా సూక్ష్మంగా ఉంటాయంటే ఇంక తేడా ఏమి ఉంది ప్రశ్న దానికి సమాధానం తేడా ఉంది అన్నీ సూక్ష్మంగా కంటికి కానరాని గోటికాయల్లాగా ఉన్నా ఈ పృథివీ ఉండే విశేషం జల ఆటంలో లేదు మరి దాంట్లో ఏముంది ఇంకో విశేషం ఉంది అది అది వాళ్ళ సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని బట్టి వాళ్ళు వైశేషికులు అనమాట వాళ్ళు ఈ సిద్ధాంతం క్రీస్తు పుట్టక ముందు చెప్పారు అది మీరు మర్చిపోకండి వాళ్ళు ఎంత చిన్న చేతలో ఇప్పుడు మనకి చాలా సింపుల్గా అనిపిస్తుంది ఎందుకంటే డాక్టర్స్ థీరీలు అవి బాగా వల్లించి ఉన్నాం కాబట్టి క్రీస్తు పుట్టకముందు వాళ్ళ యాటమ్ లెవెల్కి వెళ్ళిపోయి ఈ విధంగా మాట్లాడారు ఇప్పుడు ఆత్మ సూక్ష్మం కదా ఆత్మ సూక్ష్మ కంటికి కనపడదు కదా ఎలా అయితే పృథ్వీ అణువులు ఈ జల అణువులు చాలా సూక్ష్ములు కంటికి కనపడవు వాటి ఎన్నో ఒక విశేషము ఉంటుంది అన్నట్టుగానే ఆత్మ కూడా సూక్ష్మం కాబట్టి దాని ఎందుకు విశేషము ఎందుకు ఉండకూడదు విశేషం ఉన్నట్లయితే ఈ బ్రాహ్మణుని ఆత్మకి ఆత్మ యొక్క ఆత్మకి ఆ విశేషాన్ని బట్టి తేడా ఎంతో కొంత వచ్చి ఉండాలి దాని మాట ఏమిటి అని పూర్వపక్ష దాన్ని ఖండిస్తున్నారు శంకరులు మరి దార్శనిక చక్రవర్తి అయిన పేరు అందరూ దార్శనికులు ఏమేం మాట్లాడుతున్నారో ఆయనకు అన్నీ తెలుసు నిజానికి అప్పుడప్పుడు ఆ దార్శనికులకి సరిగ్గా తెలియదు ఆ దర్శనాలు చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి సరిగ్గా తెలియదు ఆయన వాళ్ళ శాస్త్రం వాళ్ళకి బోధించి అరే మీ శాస్త్రం ఇదిరా అని చెప్పి వాళ్ళకి ఆ తర్వాత దీంట్లో ఈ దోషం ఉందని కూడా చెప్తా ఇందాక ఆ సూత్రవతి కోర్టు చేసినటువంటి సమా సమాభ్యాం విషమ అనే స్మృతి అని ఎక్కడి నుంచి పట్టుకొచ్చానో స్మృతి విధంగా ఎనీవే సో ఈ విశేషములు ఆత్మకి భేదాన్ని కలిగిస్తాయి అంటే ఈ శరీరంలో ఆత్మ వేరు ఆ శరీరంలో ఆత్మ వేరు ఈ శరీరంలో ఎందుకు వేరెందుకు అవుతుంది విశేషాన్ని బట్టి ఈ శరీరంలో ఆత్మకుండే విశేషం వేరు ఆ శరీరంలో ఆత్మకుండే విశేషం వేరు అని నువ్వు ఆ ప్రతి ఈ విశేషాలు ఆత్మకి వేరువేరుగా ఉంటాయి అని చెప్పడానికి ఎటువంటి ప్రమాణము లేదు అది ప్రత్యక్ష ప్రమాణం గోచరమై ఉంటాడు అనుమాన ప్రమాణంతో చెప్పడానికి తగిన హేతువేమీ లింగమేమీ లేదు అనుమానం చేయాలంటే ఒక లింగం ఉండాలి ధూపం ఉండాలి శబ్ద ప్రమాణంలో కొట్టిపారేసాలి కాబట్టి నీ స్వతంత్ర కల్పన అది ప్రమాణము కాజాలదు తమం బ్రహ్మ ఏకంచ కాబట్టి కంక్లూషన్ ఏంటంటే బ్రహ్మ సమము ఏకము సమైతేనే ఏకమవుతుంది ఏకమైనది సమము ఇది బ్రహ్మ యొక్క లక్షణము తస్మాత్ బ్రహ్మణ్యేవతే స్థితా కాబట్టి ఈ జ్ఞానులు కేవలము బ్రహ్మయందు మాత్రమే ఫిక్స్ అయి ఉన్నారు అంటే వారి విషన్ బ్రహ్మయందు ఫిక్స్ అయి ఉన్నది ఆ బ్రహ్మను అలా దర్శించేస్తూ ఉంటాం బ్రహ్మదాకా దర్శించేసేటంటే ఇంకా వాడికి భేదమే అనుభవానికి రాదు అభేదమే అనుభవానికి వస్తూ ఉంటుంది తస్మాత్ నా దోష గంధమాత్రమీ తాం స్పృశతి అటువంటి మహాత్ములని దోషము యొక్క గంధము అంటే లవలేశము కూడా దోషము వారిని స్పృశించదు దేహేంద్రియ మనస్సంఘాతంలో ఉండే గుణదోషాలు ఏవి కూడా ఆత్మస్వరూప నిష్ట గల వారిని స్పృశించరు కాబట్టి వారి ఎందు దోషాన్ని ఉద్భావన చేయటానికి కూడా అవకాశం లేదు దేహాది సంఘాతాత్మ దర్శనాభిమానాభావాసాం వారి ఎందు వారికి ఈ అభిమానం ఉండదు అభిమాన అభావా ఏమిటి అభిమానము దేహము ఇంద్రియములు మనస్సు అనే సంఘాతం ఏదైతే కలదో ఇది నేను ఇది నాది అనే అభిమానము వారి జీవితంలో వారి దర్శనంలో ఒక నయా రూపాయలు నయా పయసు కూడా ఉండదు కాబట్టి ఎప్పుడైతే దేహాది సంఘాతమునందు ఆత్మభావం లేదో అటువంటి మహాత్ములకి దోషము దరిదాతులకు కూడా రాదు ఎందుకంటే దోషాలున్నా గుణాలున్నా అన్నీ కూడా ఈ సంఘాతంలోనే ఉంటాయి కాబట్టి మహాత్ముడు యొక్క దర్శనంలో దోషము సుఖరాము ఉండదు అయితే మరి సూత్రం మాట ఆ సూత్రానికి ఏమైనా విలువ అది కూడా మహర్షి చెప్పారు కదా అది ఆత్మజ్ఞానుల కోసం చెప్పింది కాదు మరి ఎవరికి చెప్పారు అజ్ఞానుల కోసం చెప్పింది ఇప్పుడు జైలు ఉంది ఆ జైల్లో లైఫ్ సెంటెన్స్ వాళ్ళ క్వార్టర్స్ వేరే ఉంటాయి మర్డర్ మర్డర్ కాదు క్యాపిటల్ పనిష్మెంట్ వాళ్ళు వెయిటింగ్ ఫర్ ది డెత్ రో అంటారు దాన్ని వాళ్ళ క్వార్టర్స్ వేరే ఉంటాయి తర్వాత పదేళ్ల పనిష్మెంట్ వాళ్ళ క్వార్టర్స్ వేరే ఉంటాయి ఈ మంత్లో రిలీజ్ అయిపోయి వాళ్ళని బాగా లాస్ట్ పాయింట్ దగ్గర ఇంకా వాళ్ళు తలుపులు తీర్చుకుని పారిపోయినా ఇంకా ఏం పర్వాలేదులే అనే లెవెల్లో వాళ్ళు పారిపోకపోవడం వాళ్ళకే మంచిది ఎందుకంటే వాళ్ళు పారిపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి చిన్న ప్రీమియం ఏదో ఉంటుందో అది మిస్ అవుతారు కాబట్టి వాళ్ళ డేట్ దాకా వాళ్ళు ఉంటుంది వాళ్ళకి తలుపులు వేయిడాలో వే ఉండవు వాళ్ళ వాళ్ళకి ఈ నెలలో పంపింగ్ వస్తారు వాళ్ళ పార్పరేషన్ వేరే ఆ రకంగా అక్కడ వ్యవస్థ అలాగే ఉండాలి అక్కడ అందరినీ ఒక కూర్చోబెట్టరు ఎందుకంటే అది జైలు కనుక జైల్లో వీళ్ళందరూ క్రిమినల్స్ కాబట్టి అలాగే నేను కర్త భోక్తా అనుకుంటో ఈ సంసార బంధంలో ఉంటో ఇ దేహమే నాది నేను పుట్టాను నేను తిట్టాను అనుకునే వాళ్ళకి ఇదో ఈ సూత్రాలు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని వాళ్ళకి అని ఆయన సెటిల్ చేయబోతుంది అది బంధంలో ఉన్న వాళ్ళకి అజ్ఞానుల కోసం వచ్చిన సూత్రం కానీ జ్ఞానులది కాదు అవాక్యం అనే సిద్ధం దేహాది సంఘాతాత్మదర్శనాభిమానవద్విషయంతో తూత్రం సమాసమాధ్యాం విషమ సమే పూజా పూజావత్వ పూజా విషయ విశేషణ ఆ సూత్రము పూజకి సంబంధించి ఏంటంటే యాక్షన్కి సంబంధించింది పూజ అంటే ఒక యాక్షన్ యాక్షన్ దగ్గరికి వచ్చేప్పటికీ మీకు తేడాలు ఏవో వస్తాయి ఇందాకనే మీకు మనం కుక్కకి సబ్రాహ్మణికి ఒకే భోజనం పెట్టరు ఒకేలాంటి భోజనం కూడా పెట్టరు కుక్కకి కుక్క బిస్కెట్లు పెడతారు అవి ఆయనకి ఇస్తారా అవ్వరు కదా కాబట్టి అక్కడ యాక్షన్ దగ్గర తేడా ఉంటుంది ఆ సమ సంబంధాన్ని బట్టి పైగా ఆ సూత్రం ఎవళ్ళ కోసం చెప్పారో తెలిసిన దేహము మొదలైన సంఘాతం ఏదైతే ఉందో అదే ఆత్మని అదే నేను నాది నేను కర్తని భోక్తని అనుకుని వాళ్ళ కోసం చెప్పిన సూత్రం అది అది బ్రహ్మజ్ఞానుల కోసం చెప్పిన సూత్రము కాదు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదశ పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుశో నమ హరి ఓం తత్సత్ శ్రీకృష్ణాపణమస్తూ